గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మో సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమాన్స్మరాచార్యపర్యంతే గురు పరంపరా ద్రం కన్యేష్మదేవాద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైస్తునూ ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేగాస్తి నష్టో అవిష్టమే స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి అజాద్వైయతేస్తస్తి వైతామాన వ్యవస్థా సాంఖ్యులు ఏమంటారంటే ప్రధానం నుండి జగత్తు పుట్టింది జగత్తు కార్యము ప్రధానము కారణము ప్రధానము సత్యము కాబట్టి ద్వైతులు కదా కారణము సత్యమే కార్యము సత్యమే ద్వైతులు అంటే రెండూ సత్యమే అనేవాడు ద్వైతులు ఏమిటా రెండు సబ్జెక్టు ఆబ్జెక్టు ద్రష్టాదృశ్యము రెండూ సత్యమే ద్వైతే చూడండి ఇంకో రకంగా చెప్పాలంటే కారణము కార్యము రెండూ సత్యమే ద్వైతి కారణం పైన ఉంటుంది కార్యం ఎక్కడ ఉంటుంది ఇంకో రకంగా చెప్పాలంటే జీవుడు ఈశ్వరుడు రెండూ సత్యమే ఈ రెండు సత్యం రెండు సత్యం అనేవాడు ద్వైతి సో రెండు నుంచి మూడు నాలుగో ఐదు అవన్నీ వస్తాయి సో బేసికల్గా సాంఖ్యులు ప్రధానం నుండి జగత్తుకుతుంది ఓకే అయితే ఎలా చెప్తావు ప్రధానం నుంచి జగత్తు పుట్టింది అని అనుమాన ప్రమాణం చేతి చెప్తారు వాళ్ళు సాంఖ్యులు అనుమాన ప్రధాన వాదులు అనుమానం అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు సంస్కృతం అనుమానం తెలుగు అనుమానం అంటే ఏదో అర్థం సం అర్థం ఏదో అనుమానం ఉంది అంటే డౌట్ అని అర్థం కానీ సంస్కృతంలో అనుమానం అంటే డౌట్ కాదు సంస్కృతంలో డౌట్ అనాలి చెప్పాలంటే సంశయము అనుమానం అనకూడదు అనుమానం అంటే పర్వతో వన్హిమాన్ ధూమాత్ నీకు అందరికీ తెలుసున్నదేది సో దృష్టాంతము అనుమానానికి బ్యాక్బోన్ దృష్టాంతం లేకపోతే అనుమానము వీగిపోతుంది అనుమానం దృష్టాంతం ఉండాలి సో పర్వతో వన్హిమాన్ పర్వతమునందు వన్గలదు ఎందువలన ధూమాత్ పొగ కాబట్టి పొగ వస్తే వన్ ఉన్నట్టే చెప్తావు యథా మహానస కిచెన్ మహానసా అంటే కిచెన్ కిచెన్ ఒక దృష్టాంతం రెండు అక్కర్లేదు ఒక్కటున్నా చాలు ఏదో ఒక్కటైనా దృష్టాంతం ఉండాలి ఒక్క దృష్టాంతం కూడా లేకపోతే వాడికి ఇంకా హీ ఈజ్ హెల్ప్లెస్ అనమాట ఎందుకంటే అనుమాన ప్రధానమైనటువంటి వాదము కాబట్టి ఆ పాయింట్ని మనస్సులో పెట్టుకొని ఆచార్యులు ఏమంటున్నారంటే ప్రధానం నుండి జగత్తు పుట్టింది అని నువ్వు ఎలా చెప్తావు అంటే మామూలుగా మొక్కలోవి చూసినట్లయితే బీజం నుంచి పుడుతున్నట్టుగా కనపడుతున్నాయి కాబట్టి అలా పుడుతుందని చెప్పచ్చు కానీ వాడేమంటాడు అజాద్వై జాయమానస్య అజము నుండి జాయమాన అంటాడు కదా అజమైన అంటే పుట్టుకలేని ప్రధానం నుండి పుట్టుక తాను పుట్టనిది తాను స్వయంగా పుట్టదు మరణించదు అజము అమరము అటువంటి ప్రధానం నుండి జగత్తు పుట్టింది అన్నదానికి దృష్టాంతం ఉండదు బీజం నుంచి విత్త మొక్క పుట్టింది అంటే ఆ బీజము అజము కాదు అమరము కాదు కాబట్టి అజము అమరము అయిన ప్రధానం నుండి జగత్తు పుట్టింది అనేటువంటి సిద్ధాంతానికి దృష్టాంతం లేదు దృష్టాంతమే లేకపోయినట్లయితే అనుమానము కొలాప్స్ అయిపోతుంది దానికి నిలకడ లేదు కాబట్టి ఆ పాయింట్ మీద ఆచార్యులు ఖండించారు అజాద్వై జాజతేయస్య దృష్టాంతస్త నాస్తివై ఇప్పుడు చూడండి అసలు ఈ కార్యకారణ భావం ఎలా వస్తుందంటే అసలు ఆ మీమాంస ఎలా వస్తుందంటే ముందు మనస్సు కార్యత్వాన్ని ఆరోపిస్తుంది ఇప్పుడు ఘటమునకు మృత్తిక కారణము అన్నారు అసలు ఘటం ఎక్కడుంది మీకు నేను ఘటమును అని చెప్పిందాది అది చెప్పదు ఓకే ఘటమా అది ఘటము అని ఎవళ్ళు చెప్తారు కన్ను చూపు చెప్తుందా చూపు చెప్పదు చూపు చెప్పదు సపోజ్ కళ్ళు మూసుకుని చెత్తు ముట్టుకున్నారనుకోండి ఇదేదో మట్టిలా ఉందిరా అనిపిస్తుంది తప్ప ఘటం అని ఎలా చెప్తారు కాబట్టి పోనీ స్పర్శ జ్ఞానం కూడా చెప్పదు ఘటము అనే మాట కేవలము మనస్సు చెప్తుంది ఎటువంటి మనస్సు చెప్తుంది ఆ మనస్సులో అంతకు పూర్వం ఘట సంస్కారం ఉండాలి అంచేతే ఘటను తెలుసున్నవాడే ఘటాన్ని చూస్తాడు ఘటము తెలియని వాడు ఘటాన్ని చూడనే చూడడు ఒకటికి మట్టి ముద్ద తెలుసు ఘటను తెలియదు మట్టి ముద్ద ఏముంది అనేక రూపాల్లో ఉండొచ్చు వాడికి ఈ మట్టి ముద్ద ఘటాకారంగా ఉన్న మట్టి ముద్దను చూసి మట్టి ముద్ద అనుకుంటాడు తప్ప ఘటం మట్టి ముద్దనే అనుకుంటాడు ఘటం అనుక్కోదు ఘటమని తెలియాలి ఇప్పుడు విమానం ఎక్కారండి ఆ అమ్మాయి కనపడుతుంది అమే ఎయిర్ హోస్టెస్ అని వీడు అనుకుంటాడు ఒక అమ్మాయి కూడా ఉన్నాడు వాడికి ఎయిర్ హోస్ట్రెస్ అంటే ఏడో తెలియదు వాడు ఎయిర్ హోస్టెస్ అనుకుంటాడా అనుకోడు ఎవడో అమ్మాయి అనుకుంటాడు ముందు అసలు ఆ సంస్కారం వీడుకుండాలి ఘట సంస్కారం ఉంటేనే ఘటాన్ని దర్శిస్తాడు కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే ముందు ఘటాన్ని ప్రాజెక్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ చేసి ఇదిగో ఘటము ఇది కార్యము అని ఒక నిర్ణయం చేసుకుని అప్పుడు కారణాన్ని అన్వేషించడం మొదలు పెడుతుంది కాబట్టి కారణమేమిటి అనే ప్రశ్న వెనకాల పరుగులు ఎత్తడం అంటే అసలు ఈ కార్యమనే వ్యవస్థ ఇది ఎంతవరకు సత్యము అసలు ఘటము ఎంతవరకు సత్యము ఘటము ఎక్కడుంది బయట బయట ఉందనద్దు వృత్తిపేర్చేవ సత్యం అది మట్టి ముద్దది అది ఘటం కాదది ఇప్పుడు ఘటం ఎక్కడుంది ఇక్కడుంది కాబట్టి ఘటానికి హేతు ఘటం ఎక్కడి నుంచి పుట్టిందో తెలిసినా ఎక్కడ పుట్టిందో తెలుసినా ఘటం వృత్తి ఎందు ఘటాకార వృత్తి ఎందు ఘటం పుట్టింది వృత్తి అంటే తెలుసుకున్న థాట్ ఫ్రేమ్ థాట్ ఫ్రేమ్ ఎందుకు ఘటం ఇప్పుడు సినిమా తెర మీద మొక్క పుట్టింది మొక్క ఇలాగా కుండి పెట్టి దాంట్లో మట్టి వేసి బీజం వేసాడు బీజం వేస్తే అది మొక్క పుట్టింది ఇప్పుడు సినిమా తెర మీద పుట్టిన మొక్క అది బీజం నుంచి పుట్టిందా లేకపోతే ఒక థాట్ ఒక సినిమా ఫ్రేమ్ నుంచి పుట్టిందా సిమిలర్లీ ఘటము మట్టి నుంచి ఏదీ పుట్టలేదు ఎందుకంటే మట్టి మట్టిలాగే ఉంది కదండి మట్టి నుంచి ఏదీ పుట్టలేదు కావలసిన మీరు ఆ మట్టి ముద్ర మళ్ళీ ఇల్లా అల్లా అనండి ఏమైనా అయిందా అది ఏమీ కాలేలేదు కాబట్టి ఘటము అన్నది వాచారంభణం వికారో నామధ్యేయం వాచారంభణం ఇక్కడ పుట్టి ఇక్కడ వచ్చింది ఇట్ ఈజ్ దాన్ని ఎలా వర్ణిస్తారంటే ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ స్పీకింగ్ అండ్ ఇట్స్ ఎ మేనర్ ఆఫ్ థింకింగ్ ఆ రకంగా మనం సంకల్పించటానికి అలవాటు పడి ఉంటాం ఇది చూడగానే ఘటము అని సంకల్పించడానికి అలవాటు పడి ఉంటాం ఆ అలవాటును బట్టి దాని ఎందుకు ఘట సంకల్పం కలిగింది ఒకసారి ఘట సంకల్పం కలిగిన తర్వాత ఇది సత్యము ఇది సత్యము అన్న తర్వాత ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఇప్పుడు ఈ మధ్యన ఒక కాంట్రవర్సీ ఒకటి వచ్చింది ఏదో ఇలాంటివి దృష్టాంతాలు చెప్తూ ఉంటాం ఇప్పుడు మకర జ్యోతి అంటారు అయ్యప్ప జ్యోతి ఎవడో అక్కడో ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ మీద కట్టిలోకి పెట్టి ఎవడో దీపం వెలిగిస్తాడు పెద్ద మనతో వస్తుంది రెండు నిమిషాలు మనతో వస్తుంది కింద నిలబడ్డ వాళ్ళందరికీ కనపడుతుంది అది ఆ మకర ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు ప్రశ్న దానికి సమాధానం ఏమని చెప్తాడు అది ఒక దైవీ శక్తి నుంచి వచ్చిందని చెప్తాడు అది వాళ్ళు అనుకున్న సెన్స్లో కరెక్ట్ కాదు అది వాస్తవానికి మనిషి కూడా దైవీ కాబట్టి ఆ సెన్స్లో కరెక్టే ఏమండే కాబట్టి అసలు ముందు ఏమైనా నిర్ధారిస్తాడు అక్కడ అది తనంత తానుగా అది వచ్చేసింది అని వీడు ముందు నిశ్చయం చేసుకుంటాడు నిశ్చయం అది కార్యబుద్ధి వస్తుంది అప్పుడు అడుగుతాడు గురుస్వాములు అడుగుతాడు ఏం గురుస్వామి అంత అక్కడ హఠాత్తుగా ఎలా వచ్చేసింది అని అడుగుతాడు అడిగితే గురుస్వామి ఏమని అయ్యప్ప స్వామి యొక్క మనందరం శరణాగతి చేశాం కాబట్టి అయ్యప్ప స్వామి మనల్ని ఆశీర్వదించడం కోసం ఆ పంపించాడు అని ఏం చెప్తాడు చూసారా ఈ కారణ కార్యభావం ఎలా ఉండేది ఈ కారణకార్యభావం కారణంగానే మొన్న నూట పది మంది చచ్చిపోయారు ఈ కారణకార్యభావం కారణంగానే అంతకుముందు ఒకసారి యాభై మంది చచ్చిపోయారు సరిగ్గా ఇదే కారణకార్యభావం కాబట్టి కారణకార్యభావము అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్గా మీరు అనుకోద్దు సపోజ్ అక్కడ ఎవడో మంట పెడతాడు అంటే అంత ఇప్పుడే మన మిత్రులు చెప్తున్నారు అంతకు ముందు రోజు క్రౌడ్ ఉండదట దేవాలయంలో అంతకు ముందు రోజు క్రౌడ్ ఉండదు మొన్నడు క్రౌడ్ ఉండదు ఆ ఒక్కరోజే ఉంటుంది ఆ ఒక్కరోజు ఎవడో వంట పెడతాడు అని కనుక చెప్పినట్లయితే అలా పెట్టడం ఆచారంగా వస్తుంది చేయొచ్చు తప్పేం లేదు అది ఎప్పుడో పూర్వం అలా చేసేవారట ఇప్పుడు కూడా చేస్తున్నారు తప్పే ఉంది సో అలా చెప్పినట్లయితే క్రౌడ్ అందరూ అదే రోజు రావాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా ఫస్ట్ యూ పాజిట్ ఎ థిసిస్ అండ్ దెన్ సెర్చ్ ఫర్ ఇట్స్ కాచెస్ కన పెద్ద కనెక్షన్ ఉన్న దృష్టాంతం కాదు ఏదో చెప్పేశాను ఇంకా దాని గురించి చేసేది లేదు కాబట్టి కార్యాన్ని ఘటము కార్యము ఘటము పుట్టింది మట్టి ఎందు పుట్టింది మట్టి కారణము అని మట్టి ఎందు పుట్టలేదు ఓ రకంగా మట్టి ఎందే పుట్టింది ఎందుకంటే మీ డిప్పలో మట్టి ఉంది కనుక అక్కడ పుట్టింది ఇక్కడ మట్టి లోపల ఆ మట్టిలో పుట్టింది బయట ఉన్న మట్టిలో ఏం పుట్టలేదు కాబట్టి ఈ కారణ కార్యభావము అంగీకారము కాదు అయ్యత్ అజాదనుత్పన్నాద్వస్తున జాయతే ఎస్ వాదిన కార్యం అంటే ఎస్ వాదిన కార్యం జాయతే అన అన్వయం వెనక్కి అన్వయం ఉంటుంది భాష్యాల్లో తస్ దృష్టాంతస్తస్తి వై వాడికి దృష్టాంతమే లేదు ఇప్పుడు ఇప్పుడు ఘటం ఉందనుకోండి మీరు ఘటాన్నే ఆలోచించండి వాట్ ఈజ్ ఘట ఘట ఏమిటి ఇప్పుడు ఘటాన్ని చేతన దృష్టితో చూస్తే స్వప్నము వంటిది అని చెప్పచ్చు ఎందుకంటే స్వప్నం అంటే ఏటో తెలుసిన ఇంద్రియముల సహక ఇంద్రియములతోటి సంబంధం లేకుండగా కేవలము మనస్సు ద్వారా చూపిస్తే దాన్ని స్వప్నము అంతే కదా ఇంద్రియములు నిద్రపోయినప్పుడు మీరు స్వప్నం చూస్తారు స్వప్నంలో ఇంద్రియాలు పనిచేయవు కేవలము మనస్సే స్పందిస్తూ మీకు ఏవో ఒక ప్రపంచాన్ని చూపిస్తుంది అది స్వప్నము ఓకే ఇప్పుడు చెప్పండి కంటి ఎదురుకుండా ఉన్నది ఏమిటి మట్టి ముద్ద కేవండి మట్టి ముద్ద కంటితో చూసేది ఏమిటి మట్టి ముద్ద కంటితో చూసేది కూడా మట్టి ముద్దే కాబట్టి కన్ను ఘటము అని చెప్పదు ఎదురుకుండా ఉన్నది నేను ఘటమును అని అది చెప్పదు కన్ను చెప్పదు ఇప్పుడు ఘటము అని చెప్పింది ఎవరు మనస్సు కాబట్టి ఘటత్వము కేవలము మనసు యొక్క స్పందనే తప్ప దాంట్లో బాహ్య వస్తువు యొక్క సంబంధము లేదు ఇంద్రియము యొక్క సంబంధము లేదు ఇంద్రియ సంబంధము బాహ్య వస్తువు సంబంధము లేకుండా కేవల మనస్పందనికి పేరేమిటి స్వప్నము కాబట్టి స్వప్నము ఆ చైతన్యంలో ప్రకాశిస్తుంది కాబట్టి ఘటమేమిటంటే చేతన దృష్ట్యా ఆత్మ చైతన్యం దృష్ట్యా ఘటానుభవము స్వప్నానుభవము వంటివి కాబట్టి చేతన దృష్ట్యా కార్యం ఘటన తీసేసి కార్యం అనే మాట పెట్టండి చేతన దృష్ట్యా కార్యం స్వప్నవత్ ఓకే తర్వాత ఇప్పుడు సదృష్ట్యా తీసుకోండి చిద్దృష్ట్యా చెప్పాను మీకు చిత్ దృష్ట్యా కార్యం స్వప్నవత్ చిత్తన్నా చేతన అన్నా ఒకటే సద్దృష్ట్యా మీరు తీసుకోండి ఇప్పుడు అక్కడ రజ్జు ఉంది తిన్నుకోండి రజ్జు అస్థినండి కానీ మీరేమనుకుంటున్నారు సర్ప అస్తి అన్నారు ఇప్పుడు ఈ సర్పము యొక్క సత్త అది సర్పము యొక్క సత్త కాదు కదా రజ్జువు యొక్క సత్తయే అజ్ఞానం చేత సర్ప సత్తగా భావిస్తోంది భా భాషిస్తోంది వివర్తము అంటారు కాబట్టి రజ్జువు యొక్క వివర్తమే సర్పము ఇప్పుడు చెప్పండి ఈ కార్యమనేది సద్దృష్ట్యా సత్తు యొక్క వివర్తమే కార్యము చేతన దృష్ట్యా స్వప్నవత సదృష్ట్యా కార్యం వివర్తం కావండి తర్వాత ఇప్పుడు రజ్జు ఉన్నది రజ్జు అధిష్టానం ఆ అధిష్టానం మీద మీరు సర్పాన్ని చూశారు ఇప్పుడు ఈ సర్పం ఏమిటి అధిష్టాన దృష్ట్యా సర్పాన్ని అధ్యాస అంటారు కాబట్టి అధిష్టాన దృష్ట్యా అద కార్యం అధ్యాస కాబట్టి కార్యాన్ని స్వప్నవతని వర్ణించచ్చు వివర్తము అని వర్ణించవచ్చు అధ్యాస అని వర్ణించవచ్చు కాబట్టి కార్య మాత్రము స్వప్నవత్ వివర్త అధ్యాస అని తెలుసుకోవాలి తెలుసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి అంతేగాని కార్యం సత్యమని నిర్ధారణ చేసుకుని అజ్ఞానం చేత ఈ కార్యానికి కారణం ఏమిటి అనేటువంటి మీమాంస ఏది అది అసందర్భమైన మీమాంస చూడండి కొంచెం భాషాది వేదాంతం విన్న వాళ్ళకి అలవాటుగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు కొత్తగా వేదాంతం ఏమిటో చూద్దామని వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడప్పుడు అలాంటి ఇబ్బందులు తప్ప సో యూ హ్ టు లీవ్ విత్ ఇట్ ఎనీవే ఇప్పుడు ప్రధానం నుండి జగత్తు పుట్టిందంటారు కదా ఇప్పుడు బీజం నుండి మొక్క పుట్టింది అనే ఆ ట్రాన్స్ఫర్మేషను ప్రధానం నుండి జగత్తు పుట్టింది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు దానికి దృష్టాంతం కాలేదు ఎందుకంటే వాడు అజము అమరము అయిన ప్రధానం నుండి జగత్తు పుట్టింది అంటాడు ఇక్కడ బీజము అజము అమరము కాదు జాతము అది కూడా జాతమే జాతాచ్య జాయమానస్య అక్కడ మీకు కారణకార్యం వ్యవస్థ ఉండదు ఎందుకంటే బీజము కారణమా కార్యమా చెప్పండి బీజము కారణమా కార్యమా మీరు చెప్పండి ఏమిటది చెప్పండి తెల్వ మొగ అడా మొగ అంటే ఏదో ఒకటి చెప్పండి బీజము కారణమా కార్యమా ఏమన్నారు కార్యము ఉన్నారు కదా కార్యం వెళ్ళయింది మొక్కకి కారణం కదా పోనీ ఇంకోటి చెప్పండి కారణము కారణం వెళ్ళయింది మొక్క నుంచి పుట్టింది కదా అని మీరు చెప్పలేదు మీరు తెలియదు అని మీరు చెప్పలేదు కాబట్టి దానికి వ్యవస్థ ఉండదు వ్యవస్థ ఉండదు తర్వాత ఒకప్పుడు కార్యము ఒకప్పుడు కారణము అని చెప్పడానికి వీల్లేదు మనిషిని ఒక మనిషి ఉన్నాడండి ఒకప్పుడు మనిషి ఒకప్పుడు పశువు అంటే ఒప్పుకుంటారా అలా ఒప్పుకోరు తర్వాత కారణము పూర్వవర్తి కార్యము తర్వాత ఉండేది ఒకప్పుడు పూర్వం ఒకప్పుడు తర్వాత ఉంటాడు అంటే ఒప్పుకుంటారా అది ఇట్ ది బికమ్ ఎ మేనర్ ఆఫ్ స్పీకింగ్ అంచేతనే ఆయన ఎవరు తండ్రి అన్నారు తండ్రి ఓకే హీస్ తండ్రి గౌరపాదాచార్య ప్రశ్న అడిగారు హీస్ తండ్రి ఆయన తండ్రి బతుకున్నాడు అనుకోండి సపోజ్ ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరిని పిలుస్తాడు కొడుకు అని పిలుస్తాడా పిలవడు ఎవరు పిలుస్తాడు నాన్నగారు అని అంటే ఏమయ్యాడు కొడుకు ఇప్పుడు వీడు ఏమిటంటావు తండ్రి అంటావా వాట్ ఈజ్ హీ ఒకప్పుడు తండ్రి ఒకప్పుడు కొడు అదే అలా ఉంటుందండి వస్తువు యొక్క ధర్మం అలా ఉంటుందా ఇది ఈ నెక్లెస్ ఒకప్పుడు బంగారం ఇంకోప్పుడు రాగి అంటే ఒప్పుకుంటారా మీరు కాబట్టి మీరు ఏమని చెప్పాల్సి ఉంటుందే ఆయన తండ్రి కాదు కొడుకు కాదు హీజ్ వాట్ హీ ఈజ్ ఆయన ఏదో ఆయన తండ్రి కాదు కొడుకు కాదు ఓ మనిషి ముందు నిలబడ్డప్పుడు తండ్రిగా ఇంకో మనిషి ముందు నిలబడ్డప్పుడు కొడుకుగా లోకంలో వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి అని చెప్పాలి అంతవరకు అంగీకారం అవుతుంది మిమ్మల్ని ఎవడు వ్యవహరించమన్నాడు అలా రోజు నాలో సంవత్సరం బతుకున్నంత కాలం అలా వ్యవహరిస్తే దుఃఖం అవుతుంది అయితే వ్యవహరించడం మానిస్తామంటే మానిస్తే మంచిది అసంగంగా ఉండమని శాస్త్రం చెప్తూనే ఉంది కదా కాబట్టి తండ్రి కొడుకు అనే కారణకార్య భావన కూడా మీరు సీరియస్గా ఆలోచిస్తే నిలబడదు ఉడికే పైపైన అందరూ అనుకుంటున్నారు కదా మనం అనుకున్న పోయిందే ఉంది అని మీరు అలా కాలక్షేపం చేస్తారంటే అది వేరే సంగతి కానీ జాతాద్వై జాయమానస్య వ్యవస్థ నా జాతము నుండి జాయమానము అనే దానికి వ్యవస్థ ఉండదు అందుకోసం చెప్పాను ఈ ఏదో తండ్రి గురుకుల గురించి ఏదో చెప్పారు అనుకోకండి అక్కడున్న వాక్యాన్ని వివరించడం కోసం చెప్పారు ఇప్పుడు దీంట్లో ఎలా ఆలోచిస్తామంటే ఏమండి కారణ కార్యభావము ఈ కారణత్వము దాని మీద మీకు అంత ఆగ్రహం ఎందుకు ఏమిటి అసలు దాని మీద ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము అనిత్యము అది ఒక మానసికమైన అధ్యాస తప్ప అది వస్తువు కాదు వస్తువు కేవలము మృతి మాత్రమే అది తెలుసుకోవాలి కానీ అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ అది అనిత్యము తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ దానికి కారణం ఏమిటని ఇప్పుడు అనిత్యమైన దానికి కారణం అనగానేమిటి అర్థం అనిత్యమైన దానికి కారణమేమిటి ఒకసారి నేను పుస్తకం చదువుతున్నా నాకు బాగా గుర్తు పథేర్ పాంచాలి అనే పుస్తకం చదువుతున్నాను మా నాన్నగారు అలా వెళ్తూ పుస్తకం అంటే ఇష్టం కదా జీవితం అంతా పుస్తకాలతో బతికిన బతుకులు వాళ్ళకి ఏదో ఆ సమయానికి కొంత తిండి పారేస్తే పుస్తకాలను పట్టుకుని అలా బతుకుతూ ఉంటారు అదో అదొక ట్రైబు అలాంటి ట్రైబ్ ఈ మధ్యకాలంలో అలాంటి ట్రైబ్ తగ్గిపోయింది సో ఎనీవే పుస్తకం ఏదో నేను పుస్తకం చదువుతున్నానంటే పాప ఆయన ఆనందంతో ఏమిట్రా పుస్తకం అని అడిగారు అంటే నీకు తెలీదునా సరే నాకు తెలియదని నాకు తెలుస్తూనే ఉంది ఏమిటో చెప్పు అంటే చూడు సత్యజిత్ రాయన్ ఒక పెద్ద సినిమా డైరెక్టర్ ఉన్నాడు ఆయన పథేరు పాంచాలి అని ఒక సినిమా హోట తీశాడు ఆ సినిమా గురించిన పుస్తకము అని చెప్పారు అంటే ఆయన ఏమన్నారంటే వారిని నువ్వేదో సత్యానికి సంబంధించిన పుస్తకం చదువుతున్నావు అనుకున్నాను మిథ్యకి సంబంధించిన పుస్తకం కలుగుతున్నావా అంటే నిన్ను మిథ్య అవును మన మిత్యే కదా సినిమా తెర మీద ఉన్నవన్నీ దాంట్లో రాశారా అవును మరి సత్యం ఎలా మిథ్య అవుతుంది సినిమా తెర మీద ఉన్న దాని గురించి పుస్తకం ఏమిటి అసలు ఏం చేయాలి సినిమా తెర మీద కనపడ్డవన్నీ మీ అని తెలిసేసుకుని ఓ దండం పెట్టేస్తే అయిపోయింది దాని మీద మళ్ళీ ఓ పుస్తకమా అని అన్నారండి అంటే నేను అన్నాను కాదయా దాని దాని స్పిరిట్ వేరు దాని సంగతి వేరులే ఇది అర్థమైత మాట కాదు ఇది చెప్పేసి లేదో కాబట్టి సో ఆ దృష్టితో కనుక మనం ఆలోచించకపోతే ఆలోచించగలిగితే మీరు ఏది అనుకుంటున్నారో అదే సత్యము కానప్పుడు దాని యొక్క కారణం గురించి అసలు మీమాంసనగానేవి కాబట్టి అక్కడ చేయాల్సింది కారణకార్యమీమాంస కాదు చేయాల్సింది ఏమిటంటే దాని వాస్తవికత అనేది మీమాంస చేయాలి ఇప్పుడు నేను రాత్రి కళ వచ్చిందండి మొన్నాడు పొద్దున్న లేచి ఆ కళలో ఇది వచ్చింది ఎందుకు వచ్చింది అది వచ్చింది ఎందుకు వచ్చింది అనే అదే మీమాంస అదే కారణకార్యభావం చేయాల్సింది ఏం చేయాలి నేను రాత్రి వచ్చిన కళ అని తెలుసుకుని దండం పెట్టుకుంటు సమయం ఉత్సాహిపోవట్లేదు మెంటల్ ఎనర్జీ వేస్ట్ అవ్వట్లేదు కాబట్టి అసత్య వస్తువుని పట్టుకుని దాని కారణాన్ని నేను వెతికి పట్టుకుంటాను అనే అన్వేషణ ఏదైతే గలదో అది వ్యర్థము సినిమా దృష్టిగా చూసినట్లయితే ఆ తెర మీద ఆ కథలా ఎందుకైంది వీడు వాడిని ఎందుకు కొట్టాడు వాడి వాడి ఈమెను ఎందుకు ప్రేమించాడు వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు అని ఈ ప్రశ్నలన్నీ అవసరం అక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అక్కడ ఉన్న ప్రతి దృశ్యము మిథ్యయే కేవలము ప్రకాశము మాత్రమే సత్యము అని తెలుసుకుంటే అయిపోయింది ఇంకా దాని గురించి చేయాల్సిందేంటారు అలాగే జాగ్రత్త అనుభవాల విషయంలో కూడా ఈ అనుభవాన్ని ప్రకాశింపజేసే ఆ ఆత్మ చైతన్య వేదికలలో మాత్రమే సత్యము మిగిలినవన్నీ కూడా మిథ్యలు దృశ్యమే తప్ప దాంట్లో వాస్తవికత లేదు దాని దా కాబట్టి దాని యొక్క కారణకార్యభావాన్ని గురించి ఆలోచించటం ఆ మన బుద్ధిశక్తిని వినియోగించటం ఈ అర్థం అని తెలుసుకుంటే ఇప్పుడు ఎన జాతాధ్యాయమానస్య వస్తున అభ్యుపగమ పుట్టినదాని నుండి మరొకటి పుట్టుతున్నది అని మీరు స్వీకరించే పక్షంలో తదపి అన్యస్మా అన్యస్మాత్ ఆ పుట్టినది ఇంకొకదాని నుంచి పుట్టింది ఈ రెండోది మొదటిదాని నుంచి పుట్టింది అన్నాడు ఈ మొదటిది కూడా పుట్టినదే పుట్టినదే అంటే అది ఇంకొక దాని నుంచి పుట్టినది తదపి అన్యస్మాత్ అది మళ్ళీ దాని నుంచి పుట్టింది ఇది నవ్యవస్థ ప్రసజ్యతే ఏ రకమైన నిష్కర్ష తేలదు కారణము ఏమిటి అని అడిగారు అనుకోండి కారణము ఏమిటి అని అడిగారు అని ఒక మనిషి ఉన్నాడు వీడికి కారణము ఏమిటి అని అడిగారు అడిగితే ఆ తండ్రి పేరు చెప్పారు ఓకే మరి ఆయన జాయా అజాయా అజ అంటే కుదరదు దృష్టాంతమే లేదు జా ఆయన జా ఆయన కూడా జానే యా జా అయితే అకస్మాత్ జాత ఆయన ఎక్కడి నుంచి ఆయన ఎవరి ఆయన ఎక్కువ తండ్రి ఎవరు ఎక్కడి నుంచి పుట్టాడు ఆయన ఎవరు ఎవరి పుత్రుడు అంటే ఇంకో వాళ్ళ పేరు చెప్పారు ఇంకో పేరు గుర్తుంది కాబట్టి చెప్పారు ఆయన జాయా జాయా జా ఆయన కూడా జా జాయ్ అయితే మరి ఆయన ఎవరి కొడుకు ఇంకొక ఆ పేరు ముత్తాత పేరు ఎవరికీ తెలియదు ఒకవేళ మీరు మెయింటైన్ చేస్తున్నారు లిస్ట్ అనుకోండి ఆ పేరు చెప్పారు ఓకే ఆయన జానా అజాన జా మరి ఆయనకి ఎవరిని పుత్రుడు ఆయన ఇంక ఇప్పుడు ఎవరికి తెలియదు ఇప్పుడు ఇంకెవరికి తెలియదు అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి మరి ఆయన ఎవరి నుంచి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరి నుంచి ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకా అదంతా కూడా ఊహలో పడితే మొట్టమొదటి ఒక ఆయన ఆయన పేరేమిటి అంటే మీ అంతటా మీరు కల్పించడానికి ఇంకా సందర్భం కుదరదు అప్పుడు మీరేం చేయాలంటే ఆ పుస్తకంలో ఇలా చెప్పారో లేకపోతే ఆ గురువు గారి గురుస్వామి గారు ఇలా చెప్పారో ఏదో చెప్పాలి మకరజ్యోతి గురించి గురుస్వామి గారు చెప్పినట్టుగా చెప్పాలి ఈ పుస్తకంలో ఇలా చెప్పారో ఆ పుస్తకంలో అలా చెప్పారని చెప్పాలి అలాగే చెప్పాల్సి ఉంటుంది అంటే ఏమిటి మీరేమో విచారం మొదలుపెట్టారు తర్క బుద్ధి రేషనల్ థింకింగ్ మొదలుపెట్టి కారణకార్య విచారం మొదలుపెట్టారు రేషనల్ థింకింగ్తో మొదలుపెట్టి ఎక్కడ తేలేరు విశ్వాసంలో తేలేరు మీ రేషనల్ థింకింగ్ని మీరు వదిలిపెట్టేశారు కదా కాబట్టి విశ్వాసంలోనే తేలేరు కదా మీ విశ్వాసాన్ని మేమేమీ చెడగొట్టాలమ్మా తాత్పర్యం ముందు లేదు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే జాతాతి జాయతే అనే దానికి వ్యవస్థ లేదు అంటే మీరు అనవచ్చు విశ్వాసాన్ని మీరు తీసేస్తారా అంటే చూడండి శాస్త్రము తత్వాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం వచ్చిన శాస్త్రం ఇది విశ్వాసాలని అందివ్వడానికి వచ్చిన శాస్త్రం కాదు విశ్వాసమే మీకు కావాలనుకున్నట్లయితే కర్మకాండలోకి వెళ్ళినా ఉపాసనా కాండలోకి వెళ్ళినా అక్కడ విశ్వాసాలు ఉంటాయి ఆత్మసాక్షాత్కారం దగ్గర విశ్వాసాలని యోగ్యమైన విశ్వాసం అయితే స్వీకరిస్తారు అది ఒకవేళ అనుకూలం కాకపోతే దాన్ని తీసి పక్కన పెడతారు ఇప్పుడు ఫోటో నుంచి చపాతీ వచ్చింది అంటే దాన్ని ఎలాగ అద్వైత వేదాంతంలో ఎలా స్వీకరిస్తాం దాన్ని జటు ఇగినట్ టేక్ అలాగా స్వీకరించడం కష్టం ఎందుకంటే అక్కడ కారణకార్యభావము సుపరాము పోసాగదు తర్వాత ఇంకొకటి అసలు మీరు ఎప్పుడు ఆలోచించినా కాలదృష్టి ఆలోచిస్తారు అదే బంధం కాలాన్ని మనస్సులో పెట్టుకునే అసలు మీరు నేను మాట్లాడుతా మీ గురించి మీరు అనుకున్నప్పుడు నేను అనుకున్నప్పుడు ఆ నేను పక్కన కాలమునకు సంబంధించిన విశేషణాన్ని పెట్టి మీరు తలపోస్తున్నారా లేదా నేను అనగానే నేను అనగానే నేను మధ్య వయస్సు కూడాను అంటే ఇప్పుడు కాలాన్ని మీరు జోడించారా లేదా నేను అనగానే నేను కొడుకును అంటే కాలాన్ని జోడించారా లేదా నేను ఫలానప్పుడు పుట్టాను ఈ విధంగా నేను పక్కన మీరు ఏ విశేషణాన్ని పెట్టినా దాన్ని కాలబద్ధమైన విశేషణాలనే పెడుతున్నారు కదా మీరు ఒకవేళ ఈ నేను యొక్క మూలతత్వము కాలమునకు అతీతమైనది అవి ఏమో అనే అనే కన్సిడరేషన్ అసలు ఎందుకు లెక్కలోకి తీసుకోరు కాలాతీతమైనదని శాస్త్రం చెప్తోంది కదా యు ఆర్ ద టైమ్లెస్ రియాలిటీ నవ్ హియర్ అని శాస్త్రం చెప్తుంటే దాన్ని మీరు వెరిఫై చేసే ప్రయత్నం ఎందుకు చేయరు ఆ ప్రయత్నం మానేసి నేనుని కాలము యొక్క పరిధిలో బంధించే ప్రయత్నాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు ఇది ఒక ప్రశ్న ఇంకొక ప్రశ్న నేను అనగానే కారణకార్యభావంలో దాన్ని ఇరికించి చూసే ప్రయత్నం ఎందుకు చేస్తారు కారణకార్యభావమునకు అతీతంగా నేను ఇప్పుడు నేను నేను అనగానే నేను ఐ వాస్ బోర్న్ టు ఏ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్ సోన్ సో టైమ్ అనగానే మిమ్మల్ని మీరు కారణకార్యభావము అనే త్వరంలో బిగించుకుని మీరు ఆలోచించాల్సిన అవసరమేమొచ్చింది ఎప్పుడు కారణకార్యభావమేనా కారణకార్యభావంతో సంబంధం లేకుండా వస్తువు యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు నిజానికి ఈ కజాలిటీ ప్రిన్సిపల్ కారణకార్యభావం అనేది మనస్సులో మాత్రమే ఉన్నది మనస్సులో కూడా ఎలా వచ్చింది కారణము పూర్వవర్తి కార్యము ఉత్తరవర్తి కారణం ముందు ఉండాలి కార్యం వెనకాల ఉండాలి ఈ ముందు వెనుకలు ఎక్కడి నుంచి వస్తాయి స్మృతి లేకుంటే ముందు వెనుక అనే భావనకే తావు లేదు మీరు గమనించేలా అది మెమొరీ ఉండాలి స్మృతి ఉండాలండి ఇప్పుడు సపోజ్ మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు మా చిన్నప్పుడు మేము సినిమా చూసాం వీడి హీరో ఓ అమ్మాయిని పెళ్ళాడతాడు ప్రేమించి పెళ్ళాడతాడు ప్రేమించి పెళ్ళాడితే వాళ్ళకు ఒక కూడా పుడతాడు ఆ వాళ్ళతో కలిసి ఆనందంగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు వాడు కారులో వెళ్తాడు యాక్సిడెంట్ అవుతుంది కారులో వాడికో ఆమెకో ఎలా ఇలా సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు ఆ యాక్సిడెంట్లో వీడు చిలకలా బాగానే ఉంటాడు కానీ నెత్తికి ఒక కట్టు ఒకటి పెడతాను దానికి ఎర్రటి దొట్టు ఒకటి పెడతాడు అంటే వీడికి నెత్తికి గాయం తగిలిందని మనం అనుకోవాలి అనుకుంటాం పర్వాలేదు ఆ గాయం తీసిన తర్వాత ఆ ఏమో ఇప్పుడు ఎలా ఉన్నావో అంటే ఎలా ఉండడం ఏమిటి అంటాడు అదేమిటి అలా మాట్లాడతావు సుబ్బారావు అంటే సుబ్బారావు ఎవడు అంటాడు అయితే ఇప్పుడు నేను ఎవరంటే ఏమో నువ్వెవరవో అంటాడు అప్పుడు భార్య వచ్చి ఏమన్నా అలా మాట్లాడుతున్నారంటే నువ్వెవరవు అంటాడు అన్నీ మర్చిపోయాడు ఇంకా అక్కడి నుంచి సినిమాల్లో నడుస్తూ ఉంటుంది అవన్నీ వాడికి గుర్తు రావాలి అవన్నీ మరి అన్నీ మరిచిపోయినప్పుడు వాడు భర్త కాదు కొడుకు కాదు ఏది కాదు ఏమండి మళ్ళీ అవన్నీ గుర్తొస్తే భర్త కొడుకు అన్యాయ అవి గుర్తుంది ఏమండి ఇది సినిమా నడిచే పద్ధతి మంచిది అదంతా బాగానే ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే వాడు కొడుకు అవ్వాలన్నా భర్త అవ్వాలన్నా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలన్నా వాడికి నలభై ఏళ్ళ వయస్సు ఏది అనుక్కోవాలన్నా మెమొరీ ఉండాలి మెమరీ ఉంటేనే కారణకార్యభావము నిలుస్తుంది మెమొరీ లేకుంటే కారణకార్యభావమే లేదు ఇప్పుడు వర్తమాన క్షణంలో మెమరీ సంబంధం లేకుండా స్మృతితో సంబంధం లేకుండా మీరు వర్తమానంలో నిలిచి ఉన్నప్పుడు మీకు కారణకార్యభావం అన్వయిస్తుందా అన్వయించదు కాబట్టి కారణకార్యభావము కల్పితము స్మృతి కల్పితము అనే సత్యాన్ని గుర్తించకుండగా గుర్తించి కళానికతీతమైన ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడం మానేసి ఈ కారణకార్యభావము అనేటువంటి ఒక మిథ్యలో మనిషి జీవించడము పొరపాటు దీంట్లో ఇంకో ప్రిన్సిపుల్ ఉంది చెప్పమంటారా ఈ ప్రిన్సిపుల్ మరి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది వేదాంత పాఠమైంది ఇదేం పురాణం కాదు పురాణ శ్రవణం అయితే ఈ సమస్యలే ఉండవు అర్థం అర్థమైనంత అర్థమవుతుంది లేనంత లేదు పూజ్య స్వామిదే అంటారు వీడు రామాయణం పురాణానికి వెళ్ళాడు వింటున్నాడు నిద్రపోయాడు జరుగుతున్నాడు అరగంట అయిన తర్వాత నిద్రలు ఇచ్చాడు నిద్రలు ఇస్తే పక్కవాడు అడిగాడు నిద్రపోయావు పురాణం వినకుండా నిద్రపోయావు ఓకే నిద్రపోయాను ఇప్పుడు రాముడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అడవిలో ఉన్నాడు దేని నిద్రపోవడానికి ముందు కూడా అడవిలోనే ఉన్నాడు ఏ వాటి ప్రాబ్లం అయోధ్య అయితే రాలేదు ఈవేళ వస్తాడా రేపు వస్తాడా రాడు వాటించేవరు ప్రాబ్లం కాబట్టి పురాతనలో అలాగే అసలు నడుస్తుంది రాముడు ఎప్పుడు అడవిలోనే ఉంటాడు మీరు మూడు రోజులు మీరు ఊరు వెళ్ళి వచ్చారనుకోండి ఎలా ఊరు ముందు రాముడు అడవికి వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడున్నా అంటే ఇంకా అడవులోనే ఉన్నాడు కంగారు పడకు కాబట్టి ఇప్పుడు నేను మాట చెప్తా ఇప్పుడు వంశము అన్నారు వంశ పారంపర్యము అన్నారు ఇది ఈ వంశ పారంపర్యం తండ్రి కొడుకు దగ్గరే కాదు ఈ సంప్రదాయాలు కల్స్ ఉంటుంది గురువు శిష్యుడు మళ్ళీ ఆయన శిష్యుడు మళ్ళీ ఏమంటే వీటన్ని తర్వాత ఇప్పుడు ఇక్కడ పుట్టాము మరణిస్తాము మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాము స్వర్గంలో పుణ్యం అయిన తర్వాత వాపస్ వస్తాము ఇదంతా కూడా ఇట్ ఈజ్ ఆల్ దీరీ ఆఫ్ కంటిన్యూవిటీ కంటిన్యూవిటీ అంటే ప్రతీదీ అలా ప్రవాహ రూపంగా ఉంటుంది ఆ ప్రవాహ రూపము సత్యము కంటిన్యూటీ అనేది సత్యము ఈ కంటిన్యూవిటీ అన్నది ఇది వట్ ఈజ్ ఎయిట్ వట్ ఈజ్ ఎయిట్ ఇప్పుడు మీరు కాలవా అన్నారు కాలవా అంటే ఇప్పుడు మీరు కాలవలో నీళ్లు తీసుకున్నారు తీసుకుంటే ఇంకా ఇప్పుడు అక్కడ ఏమున్నాయి అవే నీళ్ళు ఉన్నాయా అవే నీళ్లు ఉన్నాయనిపిస్తుంది వాస్తవానికి అవే నీళ్లు లేవు ఆ నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చాయి నీళ్ళలో భేదం లేదు కానీ మనం ఏమంటాము అవే నీళ్లు ఇక్కడ నీళ్ళే అక్కడ నీళ్ళే ఎక్కడా నీళ్ళే ఎక్కడా నీళ్ళే కానీ మనం ఏమంటామంటే దానికి ప్రవాహము అనే ఒక ధర్మాన్ని దాన్నెత్తిన వేసి ఇది కంటిన్యూటీ అనే ఒక ప్రిన్సిపల్ దాన్నెత్తిన వేస్తాం ఏమండి సరే ఆ విషయం అలాంటి పెట్టండి కంటిన్యూటీ అన్నది ఎంతవరకు సత్యము అన్నది మీరు ఆలోచిస్తే ఇప్పుడు చూడండి క్వాంటమ్ ఫిజిక్స్లో కంటిన్యూటీ అన్నది ఏది లేదు క్వాంటమ్ మోడర్న్ ఫిజిక్స్లో క్వాంటమ్ ఫిజిక్స్లో దేర్ ఇస్ నథింగ్ లైక్ కంటిన్యూస్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కంటిన్యూవస్ ఆల్ ఎనర్ ఈవెన్ లైట్ కూడా డిస్క్రీట్ క్వాంటా ఆఫ్ ఎనర్జీ డిస్క్రీట్ క్వాంటా ఆఫ్ ఎనర్జీ లైట్ కూడా కానీ మనకి కాంతి ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి కాంతి ఎలా అనిపిస్తుంది కంటిన్యూస్ అని అనిపిస్తుంది మీకు దృష్టాంతం చెప్తా మీరు గులకరాళ్ళు తీసుకుని ఇలా పోసారనుకోండి ఒక గుప్పిడు గులకరాళ్ళు తీసుకుని పోస్తే అవి పడుతూ ఉంటాయి ఆ పడి ఆ పడిది అది కంటిన్యూస్గా డిస్కంటిన్యూస్సా చెప్పండి డిస్కంటిన్యూస్ ఇసక పోశాను అనుకోండి కంటిన్యూస్గా డిస్కంటిన్యూస్సా డిస్కంటిన్యూవస్ కంటిన్యూస్గా కనబడుతుంది కానీ డిస్కంటిన్యూస్ కనబడడం వేరు ఉండడం వేరు కదండి నీళ్లు పోశాను కంటిన్యూస్గా డిస్కంటిన్యూసా డిస్కంటిన్యూస్ ఒక మాలిక్యూల్ తర్వాత ఇంకో మాలిక్యూల్ పడుతుంది దర్ ఇస్ నథింగ్ లైక్ ఎ ఫ్లో దాష్ డిస్కంటిన్యూస్ కాంతి కిరణములు వస్తున్నాయి డిస్కంటిన్యూస్ కాంతి మీలో కొంతమంది ఫిజిక్స్ వాళ్ళు గ్రహించగలుగుతారు కాంతి లైట్ ఇజ్ ఇట్ ఎ వేవ్ ఆరే పార్టికల్ అని వేవ్ థీరీ పార్టికల్ థీరీ కర్పూసుల థీరీ దీని మీద పదహారవ శతాబ్దంలో ప్రారంభమై నిన్న మొన్నటి చర్చ సాగింది చాలాకాలం వేవ్ థీరీయే కరెక్ట్ అనుకున్నారు ఎందుకంటే కాంతి కంటిన్యూస్గా కనపడుతుంది వేవ్ థీరీ అంటే కంటిన్యూస్ ఏమంటే పార్టికల్ థీరీ అంటే డిస్కంటిన్యూవస్ కానీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటంటే ఇట్ ఈస్ ద పార్టికల్స్ ఓన్లీ యూ బిహేవ్ లైక్ ఎ వేవ్ బట్ దే ఆర్ పార్టికల్స్ ఓన్లీ డిస్క్రీట్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ ఫోటాన్స్ కాబట్టి కాంతి కూడా డిస్కంటిన్యూస్ ఓకే ఇది ఒక విషయం మీరు గమనించాలి కాబట్టి ఏది కంటిన్యూస్ అని మీకు అనిపిస్తుందో అది వాస్తవంలో కంటిన్యూవస్ కాదు డిస్కంటిన్యూవస్ ఇంకో దృష్టాంతం చెప్తాను మీరు సినిమా చూస్తున్నారు సినిమా ఏమనిపిస్తుంది కంటిన్యూస్ అనిపిస్తుంది కానీ కాదు ఎందుకంటే అక్కడ ఏ క్షణంలోనైనా సరే ఒక ఫ్రేమ్ ఉంటుంది ఫిక్స్డ్గా ఉంటుంది ఆ ఫ్రేమ్ పోయి ఇంకో ఫ్రేమ్ వస్తుంది ఆ ఫస్ట్ ఫ్రేమ్కి సెకండ్ ఫ్రేమ్కి మధ్యన నో ఫ్రేమ్ లైటే ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ పడుతుంది ఒక ఒక ఫోటో పడుతుంది మళ్ళీ బ్లాంక్ ఉంటుంది మళ్ళీ ఇంకో ఫోటో పడుతుంది మళ్ళీ బ్లాంక్ ఉంటుంది మళ్ళీ ఇంకో ఫోటో పడుతుంది ఏమండి ఆ ఫోటోలు అలా వరుసగా క్రమంగా పడుతుంటే ఆ స్పీడ్ని బట్టి మనకి కంటిన్యూస్ అనిపిస్తుంది ఎలాగైతే నీళ్లు పోస్తే కంటిన్యూస్ అనిపించిందో కాంతి ప్రవాహంలాగా కంటిన్యూస్ అనిపించిందో సినిమా కూడా అలా కంటిన్యూస్ అనిపిస్తుంది దానికి ఒక లెక్క ఉంది సెకండ్కి పదహారు ఫ్రేములు పడాలి పడితే మీకు కంటిన్యూస్ అనిపిస్తుంది సెకండ్కి పదహారు ఫ్రేముల కంటే తగ్గించారనుకోండి మీకు బ్రేక్ బ్రేక్ బ్రేక్ కింద కనుపది అంతే సేమ్ సేమ్ ప్రిన్సిపల్ టీవీలో కూడా అంతే సెకండ్కి పదహారు కంటే ఎక్కువ పడాలి ఆ లిమిట్ ఉంది అప్పుడే మీకు కంటిన్యూటీ అని కాబట్టి సినిమా తెర మీద కంటిన్యూటీ అనేది ఏదీ లేదు ఇప్పుడు నేను చూడండి మీకు సినిమా తేడా ఎలా ఉంటుందో చూపించిన ఇప్పుడు ఈ చెయ్యి డ్యాన్స్ చేస్తారు కదా సినిమాలోనూ ఇప్పుడు నేను డ్యాన్స్లో చేతులు పైకి ఎత్తడం కిందకి తింటడం ఉంటుంది కదా ఇప్పుడు నేను ఈ చెయ్యిలా పైకెత్తాను పైకెత్తితే మీకు ఏమనిపించింది కంటిన్యూస్ అని అనిపించింది కానీ అది కంటిన్యూస్ కాదది అదేవిటో చెప్తాను చూడండి అది దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అది కంటిన్యూస్గా డిస్కంటిన్యూస్ రెండోది డిస్కంటిన్యూస్ మొదటిదానికి రెండోదానికి తేడా ఏమిటంటే మొదటిది మొదటిది కూడా డిస్కంటిన్యూసే కానీ స్పీడ్ ఎక్కువ రెండోది డిస్కంటిన్యూసే స్పీడ్ తక్కువ కాబట్టి మొదటి అది డిస్కంటిన్యూవస్ అనే సంగతి మీ కన్ను గుర్తించలేదు రెండో అది డిస్కంటిన్యూస్ అని మీ కన్ను గుర్తిస్తుంది అంతే తేడా కన్ను గుర్తించగలగడము గుర్తించలేకపోవడమే తేడా తప్ప అక్కడ కంటిన్యూటీ అనేది ఏమీ లేదు ఇదొకటి మీరు గమనించాలి ఇంకొకటి ఇప్పుడు గతము భవిష్యత్తు వర్తమానము అదే కదా కంటిన్యూ అస్ గతం నుంచి వర్తమానంలోకి వర్తమానంలో నుంచి భవిష్యత్తులోకి మీరు వెళ్తున్నారు అది కంటిన్యూటీ ఈ గతము అన్నది ఎక్కడుంది బుద్ధి ఎందు మెమొరీలో ఉంది మెమొరీలో ఉన్న గతాన్ని పైకి తీసినప్పుడు ఆ గతము కూడా వర్తమానంలోనే ఉంది ఏమండి భవిష్యత్ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా ఈవేళ రెండు వేల పదకొండు జనవరి ఇవాళ తారీఖు ఇరవై మూడా ఇరవై నాలుగు వేళ ఓకే నిన్న ఇరవై మూడు ఈ నిన్న ఇరవై మూడు వర్తమానంలో ఉందా ఇరవై నాలుగు ఈవేళ అనే వర్తమానంలో ఉందా లేక ఈ ఆ వర్తమానానికి వెనకాల ఎక్కడైనా గతంలో ఉందా వర్తమానంలోనే ఉంది రేపు ఇరవై ఐదు అది ఎక్కడుంది అది వర్తమానంలోనే ఉంది గతము వర్తమానంలోనే ఉంటే భవిష్యత్తు వర్తమానంలోనే ఉంటే అంటే అర్థం ఏమిటి కాబట్టి మీలో మీలో ఎవళ్ళైనా గతంలో జీవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్ద కాదండి నిన్న గతమే కదా నిన్న మేము ఉన్నామంటే నిన్న మీరు ఉన్నప్పుడు నిన్న ఉన్నారా ఇవే వర్తమానంలో ఉన్నారా మొన్న అటు మొన్న వర్తమానం ఇవాళ వర్తమానం రేపు దేంట్లో ఉంటారు వర్తమానంలో ఉంటారా భవిష్యత్తులో ఉంటారా ఎల్లుండి వర్తమానం తప్ప గతము భవిష్యత్తు అనేవి లేవు మీరు ఎప్పుడు ఉన్నా వర్తమానంలో ఉంటారా గతంలో ఉంటారా ఎప్పుడు ఉన్నా వర్తమానంలో ఉంటారా భవిష్యత్తులో ఉంటారా పొద్దున్న ఇవాళ పొద్దున్న మీరు వర్తమానంలో ఉన్నారా గతంలో ఉన్నారా వర్తమానంలో ఉన్నారా ఇవాళ మధ్యాహ్నం దేంట్లో ఉన్నారు వర్తమానంలో ఉన్నారా గతంలో ఉన్నారా వర్తమానం ఇప్పుడు దేంట్లో ఉన్నారు వర్తమానంలో ఉన్నారా గతంలో ఉన్నారా ఇంకో గంట పోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు మీరు నేను బయలుదేరి ఎక్కడికో పోతాను అప్పుడు మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు గతంలో భవిష్యత్తులో ఉంటారా వర్తమానంలో ఉంటారా వర్తమానం తప్ప గతం అనేది భవిష్యత్ అనేది లేవు కానీ మనస్సు ఏం చేస్తుందో తెలుసునండి గ మెమొరీ అనే ఒక క్యారెక్టర్ పెడుతుంది దానికి స్మృతి అలాగే ఊహ అనే ఇంకో క్యారెక్టర్ ఊహ అంటే భవిష్యత్తు స్మృతి ఊహ లేకపోతే స్మృతి లేకపోతే గతం ఉంటుందా ఊహ లేకపోతే భవిష్యత్తు ఉంటుందా ఇది ఒక కాబట్టి ఉండదు స్మృతిని బట్టి గతం ఉంటుంది ఏమంటే స్మృతి గతాన్ని స్థాపించే స్మృతి అది వర్తమానమా గతమా వర్తమానమే కాబట్టి మీరు వర్తమానంలో ఉంటారు స్మృతి కూడా వర్తమానంలోనే ఉంటుంది కానీ దాన్ని గతము అని అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు మీరు వర్తమానంలోనే ఉంటారు భవిష్యత్తుని ఊహ చేస్తారు ఆ ఊహ కూడా వర్తమానంలోనే ఉంటుంది కానీ అది వర్తమానంలో ఉన్న ఊహ గనుక అది భవిష్యత్తు అని ఊహించటానికి ఆ రకంగా భావన చేయటానికి అలవాటు పడతారు alavatu padame it's a manner of speaking and it's a manner of thinking habitual pattern of thinking it is kabatti manam enta kaalam jeevisthamo anta kaalamu vartamanam vartamanam vartamanam now now now now now now now we live eternally in the now yavudai gatamu bhavishyattu anevi levu vartamanam maatrame galadu ఇప్పుడు ప్రవాహం అనేది ఉంటుందా కంటిన్యూటీ అనేది ఉంటుందా కాబట్టి కంటిన్యూవిటీ అనే ప్రిన్సిపులే తప్పు దేర్ ఈజ్ నో కంటిన్యూటీ మీరు భ్రమపడుతున్నారు కంటిన్యూటీ అనేది దేర్ ఇస్ నో కంటిన్యూటీ అంచేతనే జగత్తు మిథ్య మానవుల యొక్క భావాలు ఇవన్నీ కూడా మిథ్యా శాస్త్రకారులు జగన్ మిథ్య ఇందుకోసమే చెప్పారు ద ప్రిన్సిపుల్ ఆఫ్ కంటిన్యూటీ ఇట్స్ ఇస్ ఫాల్స్ It is based on the memory and the imagination of the future and it is nothing more than a particular pattern of thinking. That is what I have said. As well, continuity and principle is lost. That is why continuity and principle is lost. The principle is lost. But the truth is, I will not be able to do it. అవిద్యలో ఉంటే తప్ప జన్మ మృత్యువు స్వర్గము నరకము అనేవి ఉండవు ఎందుకంటే స్వర్గ నరకాలు భవిష్యత్తులో ఉన్నాయి జన్మ ప్యాస్టమ్స్లో ఉన్నాయి మృత్యువు భవిష్యత్తులో ఉంది ఏది వర్తమానంలో లేదు వర్తమానంలో ఏదుందో దాన్ని పూర్తిగా మీరు విస్మరిస్తే కానీ మీరు అనుకుంటున్న స్ట్రక్చర్స్ ఏమీ నిలపడం అంచేత మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫుల్స్ ప్యారడైజ్ That means that the principle of continuity itself is false. That's why I know Suryodhi. You are a traditional person. That's why I know why. That's why Suryodhi is namaskar. That's why Suryodhi is an adbhutamayana bhimbamu. Atsyanta sundaranga akara bhashishto ondhi. That's why I am a bhakti bhavan. Am I in the present? Or am I traditional? Okay, I can say I am traditional. I can say, then artha nato dirushna, nenu surya vyembamu drashta drushyamu subject-object division pakkaga stheranga undi en artha. In the kante, I have posited myself in continuity. కంటిన్యూటీలో నన్ను నేను ఫిక్స్ చేసినప్పుడే నేను ఐ మీ ట్రెడిషనల్ పర్సన్ కానీ సపోజ్ నేను పూర్తి టోటల్ అటెన్షన్ తోటి ఆ బింబాన్ని దర్శిస్తున్నాను అనుకోండి టోటల్ అటెన్షన్ ఐఎమ్ టోటల్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఇట్ అప్పుడు ద్రష్టాదృశ్యము అనే విభాగం ఉండదు దెర్ ఈజ్ ఓన్లీ సీయింగ్ దెర్ ఈస్